స్తోత్రం ప్రభా పరిశుద్ధుగా గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడ మహోనతుడ తండ్రి మహిమస్వరీపేవ కృపమైన నీకే స్థుతులు స్తోత్రమైనా గొప్ప దేవ తండ్రి ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకు నిలబెట్టిన ప్రభా దివార మమ్మల్ని కాచి కాపాడైనా ఈ యొక్క నూతన దిను మాకు అనుగ్రహించిన మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని కృపలు మాకు ఇచ్చినారు ప్రభా నీకెంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయినా నీ స్థుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా చెస్తున్నామైనా గొప్ప దేవ అయినా మీ పాదశానికి వచ్చిన కనసంలో మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మా హృదయాలు మా జీవితాలు ప్రభావం ప్రార్థిస్తున్న మీకు సంపూర్ణత సరళత పరిశుద్ధి నడిపించండి మీకు అంగీకారం సహాయపడండి నా దేవరాని పేరు త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేణి ప్రవా పాటల దారు పొందండి వాక్యం దారి మాతో మాట్లాడి మమ్మల్ని బలపచ్చి నీ నామాన్ని మైమి తెచ్చుకుని నా దేవ నా ప్రభావ మీరు అక్కడికి ప్రతి సూచనలు నెరవేర్తున్నాయి ప్రభావ ఈ చివరి కాలంలో మేము ఎట్లా జీవించాలా ఏ రీతిగా ఉండాలా మా సేవను కొనసాగించుకోవాలని ఎన్నో విషయాల ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్నారు మాకు బయలుపరుస్తున్నారైనా వాటి అన్నింటిని ఎంతో వందాలి సేవ బహు జాగ్రత్తగా మేము అర్థం మా జీవితాలు అవలంబించుకొని వాటి ప్రకారం మేము విశేషంగా అనేకులకు ప్రభావ అనేక చోట్ల నీకు వాక్యాలను మేము ప్రకటించాలా అనేకుల ప్రభావ సత్యంలో తీసుకొని రావాలా ప్రోభ అలాంటి సేవలు నటించండి బలపరచండి నూతనమైన అభిషేకం దయచేసి ప్రతి చోట మీకు అందరూ సాక్షిని పెట్టుకుని అయినా ఈ ఆరంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి మీకు పరిశుద్ధాత్మ నడిపింపు మగ దయచేసి మీరే మాట్లాడు మహిం పొందమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామార్ తండ్రి ఆమెడా పరమా జీవము నాకు నీరంతరామున నడిపించును మరలవచి యేసుకొని పోవును నిరంతరము నన్ను నడిపించును మరలవచి యేసుకొని పోవును యేసు చాలును యేసు చాలును యేసమయమైన ఈ స్థితికైనా నా జీవితములయేసు సాతను శోధన అధిక మైనా సొమ్మశిల గసీ వెళ్ళేదను సాను శోధన అధిక మైనా సొమ్మసి లగ సాగి లోకము శరీరములాగినను లోబడకా నేను వెళ్ళదును లోకము శరీరము లాగినోబడకాను వెళ్ళదును చాలు ఏను సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో చాలూను పచ్చిక బయలులో పారుండజేయున్ శాంతి జలము చెంత నడిపించును పచ్చిక బయలులో పారుండజేయున్ శాంతి జలము చెంత నడిపించును అన్నిషము ప్రాణము తృప్తిపరచు మరణ లోయలు నన్ను కాపాడును అనిషము ప్రాణము తృప్తి పరచు మరణ లోయలు నన్ను కాపాడును ఏ చాలును చాలు ఏ సమయమైనా ఏ స్థితికైనా Nā Jīvitamulō Yēsuchālūnū Naru lel naru nannu viđacinanū Šeiri ramu kulli krušinchinanū Naru lel naru nannu viđacinanū Šeiri ramu kulli krušinchinanū Harinchinan nā Aishwaryamu विरोधी वले ननु विडचिननु हरि जिनन्ना ऐश्वर्यमु विरोधी वले ननु विडचिननु ईसु चालनु ईसु चाललो నాయే చూ పరమా జీవ మునావా తిరిగి చూ జీవ మునావా दीदी जीने चनुना तुंडान नीनंतरामो नडिपिंचुनु मरलवची यसु कोनी कोवुनु नीनंतरामो नडिपिंचुनु मरलवची यसु कोनी कोवुनु ईस चालनु ईस चालनु పరశుద్ధురా బాబు తండ్రి మీకు వదనాలను సర్వనతు రఘుదేవ మీకెక్కరు తగ్గి ప్రాగే కల్పరిశిలలో మా పాపము శాపము రోగము వ్యసనములను మరించి మాకు బదులుగా మరణించి మమ్మల్ని రక్షించుకున్నందుకు మీకు ఎంతో మదనాలు నైనా ఈ మధ్యాహ్న కాలంలో అది మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈనాడు తను మరి మీరు మమ్మల్ని విడవలేదు ప్రభావ లోయలో సంచరించు ఏ అబ్బాయి మాకు పాటిల్లలేదు నైనా మరణాంతకరల లోయరించడం మీరు ప్రతి క్షణం ఆదరణకరగా ఉంటుంది నడిపించినారు వాటన్నిటిని బట్టి మీకు ఎంతో వందనాలను ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ మీ సరిలో సమయం గడిపే అవకాశాన్ని ఇచ్చారు భాగ్యాన్ని ఇచ్చారు మీకు వందనాలను మీ స్వరం వినలాగా సిద్ధపరచండి బలపరచండి ప్రతి చోట మీ కొరకు శాసనలు పెట్టుకొని మీ మై పెట్టుకోండి ప్రభా ఈ ప్రార్థనలో అనేకలు పాలు పనులు సిద్ధంగా ఉంటుండగా సహాయపడండి ప్రభావ వారికి ఆదరణ దయచేయండి ప్రతి సమస్యల నుంచి కష్టాల నుంచి విడదించి మనంద్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి స్వస్థత వరములు అన్న అంశం గురించి మనం కొంతకాలం నుంచి ధ్యానిస్తాం ఈరోజు మరికొన్ని విషయాలు చూసి మనం ఈ యొక్క వరంకి సంబంధించిన విషయాలను నెక్స్ట్ టైం అద్భుత అద్భుత కార్యములను చేయ శక్తి అన్న అంశం గురించి స్టార్ట్ చేస్తాం అద్భుత కార్యం స్వస్థత వరాలు అనేది ఈరోజు ముగించుకోవాలంటే వచ్చే నెక్స్ట్ ట్రిప్ నుంచి నెక్స్ట్ రోజు అంటే కాబట్టి అద్భుత కార్యాలనేది చూసుకుంటే దాని తర్వాత వరము మార్షల్ ఆర్ట్ చర్పు వరం ఇలాంటివన్నీ వచ్చేస్తామండి ఉచారణ ఉచారణకు సంబంధించిన వరాలు అవి తర్వాత తీసుకుంటుంది కాబట్టి ఈరోజు ఈ యొక్క స్వస్థత వరము అన్న అంశాన్ని ముగించుకుంటుండగా అప్పోస్తుల కార్యము పంతొమ్మిదవ అధ్యాయంలో పౌలు గురించి మనం ధ్యానిస్తా ఉంటాం ఆయన సేవా పరిచర్యలో స్వస్థతలు ఏ రీతిగా జరిగినాయి అనేది మనకు అనేక పర్యాలు ప్రభు జ్ఞాపకం చేసింది ఏంటంటే పౌలు పన్నెండు మంది అప్పోస్తులతో పాటు కలవాల్సిన వాడు కానీ మతియాస్ని వాళ్ళు ముందుగానే ఎన్నుకున్నారు యూత మరణించినంత ఆ పన్నెండవ ఎవరు ఎన్నుకోవాలంటే చీట్లు వేసుకోండి చీట్లు వేసుకుంటే మతియాస్ పేరు మీద వచ్చింది కాబట్టి మతియాస్ని ఆ పుస్తకం లాగా కానీ అతని సేమ పరిచర్య గురించి మనం ఎక్కడ వినం ఆశ్చర్యం కదా ఎక్కడ మనం చూడడం కానీ అది పావుల కొరకు దేవుడు ఏర్పరచుకున్న స్థానం కానీ ఆ యొక్క శిష్యులు తీసుకరియు స్థానంలో పావులకి రావాల్సింది వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది కానీ దేవుని దృష్టిలో అది మారదన్నట్టు అని ఎవర్ని ఎవరిని ఏర్పరచుకుండో ముందుగానే వాళ్ళకందరికీ ఆ యొక్క అవకాశం ఇస్తూనే ఉంటాడు మనుషుల కల్పితాల వలన మనుషుల మనుషుల తీర్మానానికి తగినట్లు జరగవు కానీ నూతన నిబంధన విధానాలు ఎట్లా ఉంటుంది అందరు సేవకులే అని తెలుసు మనకి అందరినీ దేవుడు పిలిచిండే సేవకుల అని కూడా మనకు అయితే ఆ పరిచర్యలో ఎవరికి ఎటువంటి పరిచర్య మరియు దేవుడు పౌల చేత విశేషమైన అద్భుతములను చేయించాను కాబట్టి అద్భుత వరాలనేది మనం తర్వాత చూస్తాము ఈరోజు చూడంగానే ఆయన చేత ఇక్కడ వే ఇక్కడ దేవుడు మన చెయ్యిని వాడుకుంటాడు అనేది నేర్చుకోవాలి మన చేత అన్నాడు దేవుడు పౌల చేత పేతురు చేత అట్లా ఫిలిపు చేత మన చేత మరియు దేవుడు పౌల చేత విశేషమైన అద్భుతములను చేయించాను అతని శరీరంకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యుద్ధకు తెచ్చినప్పుడు రోగములు వారని విడిచను దయములు కూడా వదిలిపోయాను ఇది మనము యాక్చువల్గా చేతురు తగ్గిన శిష్యుల జీవితంలో జరిగినట్లు మనం చూడం కానీ ఈయన చేతులు జరిగినాయి ఎందుకంటే ఈయన వస్త్రాలు ముట్టుకుంటే కూడా సశత పొంది అతని శరీరంకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యుద్ధకు తెచ్చినప్పుడు రోగులు రోగములు వారిని విడిచాను దయ్యములు కూడా వదిలిపోయాను ఇవి మనం ఎక్కడ చూడం కదా జస్ట్ బట్టలతో ప్రా ముడితే ప్రార్థించిన బట్టని ముడితే దయ్యాలు కూడా వెళ్ళిపోవడం ఆయన జీవితంలో చెప్పినట్టు చూస్తాను రోగులు ముఖ్యంగా రోగులు ఏదో వేసినప్పుడు రోగములు వారిని విడిచాను అంటే రోగము కూడా ఒక ఆత్మ అన్న విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం రోగములు వారిని విడిచిపోవడం అంటే వాటికి జీవం ఉందన్నట్టు రోగానికి కూడా అవి కూడా అంటే ఆ దేవుని దృష్టి దేవుని సృష్టిలో రకరకాల ఆత్మలను సృష్టించిన దేవుడు అనేది మనం అర్థం చేసుకోవాల దేవదూతలో ఒక రకమైన ఆత్మలు ఆ రోగాలు రకమైన ఆత్మలు అవి డీమన్స్ అంటే ఇంగ్లీష్ లో రకరకాల దయ్యాలు రోగాలు తీసుకొచ్చే దయ్యాలు కాబట్టి రోగంలో కూడా ఆత్మలే అన్న సత్యం మనం గ్రహించినప్పుడు అవి కూడా విడిచిపోతాయి నీ మాటకి రోగాన్ని నువ్వు గదించినప్పుడు అది విడిచిపోవాలా ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం అయితే నేను ఒక నేర్చుకునే ఏంటంటే అందరి వల్ల జరుగుతుందంటే కాదనేది మనం చూసి మనం తెలుసుకున్నాం ఇన్నిసారుడు అది దేవుని ఆమోదిస్తే ఈరోజు నీకు ఫలాని ఆమోదిచ్చిండనుకో దేవుడు నువ్వు చెప్తే నువ్వు మాట్లాడితే రోగాలు మనుషులు విడిచిపోతాయి అనేసి నీకు ఆ ఆమోది ఉంటే నువ్వు ఖచ్చితంగా దాన్ని పాటిస్తాయి నువ్వు చేస్తే అవి వింటాయి ఎందుకంటే దేవుని లైసెన్స్ లేకుండా నువ్వేం ప్రాక్టీస్ చేయలేవు అన్నట్టు నీకు ఇవ్వాలి ఎవరికి నీకు పంచి పెడతాడో వాళ్ళకి పంచి పెడతాడు కాబట్టి అక్కడ ఏం జరిగిందనేది మనం చూస్తున్నాం ఎవరు ఎవరికి ఆ యొక్క ఆమోదు ఉంటుందో వారి ద్వారానే ఈ కార్యం జరగలవు స్వసతల్లి అదే రీతిగా మనం చూస్తాం అక్కడ ఆ వచనంలో యూదుడైన శవయ అని ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు అంటే యూదల యాజకుడు యూధ మత యాజకుడు అన్నట్టు ఇలా యాజకుడు అతని కుమార్లు ఏడుగురు అలాగే చేయించుండేరి అంటే వాళ్ళు అట్లా చేస్తున్నారు కానీ ఆశ్చర్యం ఏంటంటే అలాగే చేయిచుండరు ఎంతకాలం నుంచి చేస్తున్నారో ఉమ్మడి తెలియదు యూద మత యాజకులు వీళ్ళు ప్రధాన యాజకుని కుమారులు ఎంతమంది ఏడుగురు ఏడుగురు అలాగూ చేయించుండేది అందుకు దయ్యము నేను ఏసుని గురుతెరుగుతున్ను పౌలని గుర్తు పౌరును కూడా ఎరుగుతున్ను కానీ మీరు ఎవరని అడగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచారు అందుచేత వారు దిగంబర్లే గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయి ఇది ఒకటి ఈ ఒక్క వచనము ఇస్రాయల్ ప్రజల్ని బహుగా రెచ్చగొడుతుంది ఎందుకంటే వాళ్ళు ఏసు ప్రవ్ణి స్వీకరించలేదు కదా ఏసు ప్రవణ్ణి స్వీకరించకపోతే దయ్యం కూడా గుర్తుపట్టం అన్న అక్కడ ఉంది దయ్యంలు కూడా వారిని లొంగ తీసుకుంటే అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది నువ్వు యూద ప్రధాన యాజకుని కావచ్చు యూధ ప్రధాన యాజకుని పిల్లలు కావచ్చు కానీ ఏసు ప్రభు గుర్తించకపోతే మటుకు దయ్యములు నిన్ను అంత అవలీలాగా తీసేసుకుంటే అన్నట్టు లోపరుచుకుంటే అన్నట్టు వాటి మీద పడి రక్క వేసి వాళ్ళందరి బట్టలు చింపేస్తే దిగంబర్లే పరిగెత్తిపోయినందు వాక్యం భయంతో ఈ రజ్యం కూడా అంతే భయం వస్తుంది అంటే దేవుని పక్షిని నిలవడం లేదన్నట్టు యేసు ప్రభు నామాన్ని ధరించుకోలేదు అన్నట్టు అదొక బలైన తెలుసు సేవకులలో కూడా దయ్యం అయితే శవయ అనే ప్రాధాన్య చెప్పుకుని కుమారులు ఏడు మంది దయ్యాన్ని వెళ్ళగొట్టి ప్రయత్నిస్తుంటే అవి వారి మీద పడ్డాయి అనే చేసిన ఆ దయ్యం ఆ ఒక్క దయ్యము ఏడు మందిని నిలవర్చుకుందంటే అది ఎంత శక్తి కలగదు అనేది ఊహించుకోబట్టి ఏసుక్రీస్తు లేకుండా నువ్వు దయ్యాలను వెలగొట్టలేవు అసాధ్యం అందుకే మనం స్ట్రెయిట్ గా చెప్పాలి ఈ వాక్యం అనిలకి మీరు ఏ మంత్రగా దగ్గర పోయినా వాడు వెలగొట్టలేడు ఎందుకంటే వాళ్ళు శవయ కుమారులు అన్నట్టు వాళ్ళు ఏ సీకరిస్తున్నామని ధరించకుండా దయ్యాలను ఎట్లా వెలగొట్టగలరు సృష్టికర్త మన హృదయంలో ఉన్నాడు సృష్టికర్త హృదయం అవి గజగజ పనుకుతూ ఉంటాయి మనం నడుస్తూ ఉంటాయి మనలో నుంచి తేజస్ వెలుగు అగ్ని బయలుదేరుతా అవి పక్కన కూడా రాలే కాలిపోతా వాటికి భయం అన్నట్టు ఆ వెలుగు కాబట్టి వారిలో ఇద్దరు లొంగ తీసుకున్నాడు ఆ దయం తక్కిన వారు దిగంబర్లే పరిగెత్తి పేరు గాయం లేడేసింది అది అయితే పదిహేడవ వర్షంలో ఏముందంటే ఈ సంగతి ఎఫ్ఎస్ లో కాపురమున్న సంస్థన యూదులకునో గ్రీసు దేశస్తులకునో తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయం కలిగే కనుక రవైనా ఏసు నామూ కనపరచి ఇది ఒకటి మనం నేర్చుకోవాలి ఏంటంటే నువ్వు సువార్త ప్రకటించినప్పుడు మనుషులకి భయం కలగాల ఏసుక్రీస్తు నామం అంటే భయం కలగాలనే ఆయన తప్ప ఎవ్వరూ నిన్ను నరకం నుంచి విడిపించలేరు నరకంలోనికి పోనీయకుండా కాపాడేవాడు ఆయననే నరకానికి పంపించేవాడు కూడా ఆయననే అంటే మరి ఆయన తప్ప ఇంకా ఎవరి దగ్గరకు పోగలం ఆ విషయం మనము ప్రకటించాలి మనుషులకి కాబట్టి స్వస్థత వరము ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే పౌలు జీవితంలో తన వంటి బట్టలు తన శరీరంలోని శరీరంలో అంటుకున్న బట్టలతో సైతం అక్కడున్న సేవకులందరూ ఆ బట్టలు తీసుకుపోయి రోగులను ముట్టుకు రోగులు మనుషులు విడిచిపెట్టిపోయింది అంటే ఆ బట్టలలో ఆ శక్తి ఉందన్నట్టు ప్రభావం అది మనం చూస్తాము మన ప్రభు శరీరంలో పోయిన వారం నేను చూపించినట్టు పోయిన వారం బహుశా కావచ్చు మన ప్రభు వస్త్రపు చెందుని ముట్టుకుంటే రక్తస్రావం స్త్రీ స్వస్థపరచబడింది దాని తర్వాత దేశంలో అనేక మంది ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకుని స్వస్థపరచబడ్డారు రెండు రకాల మనుషులు సమాన స్త్రీ ఒకటి దాని తర్వాత వాళ్ళు కూడా ఆయన వస్త్రాన్ని ముట్టుకొని స్వస్థపరచబడ్డట్టు మనం చూస్తున్నాం తర్వాత ఇక్కడ చూస్తున్నాము పౌళ్ళ జీవితంలో ఆయన ముట్టిన వస్త్రాలతో స్వస్థతలు జరిగినట్టు అయితే ఇక్కడ నేను చెప్పాను అంటే రోగము మనిషిని విడిచిపోతుందంటే అదొక అదొక జీవి అన్నట్టు ఆ రోగం అదొక ఆత్మ అన్నట్టు కాబట్టి మనము ఆ సత్యాన్ని గ్రహించాల ఒక మనిషితో మాట్లాడుతున్నట్లు ఆ రోగంతో మాట్లాడాలా అప్పుడు నన్ను గదించినప్పుడు అది వెళ్ళిపోతున్నట్టు మనుషుల నుంచి లేకపోతే ప్రభు ఇబ్బిడెన్స్ వస్తపరిచే ప్రభు అనేసి ప్రార్థన చేస్తూ ఉంటాం అది కరెక్ట్ కాదు అది మనం ఇన్నిసార్లు తెలిసినందుకు తెలుసుకున్న సత్యం ఏంటంటే ఆయన నీకు ఆల్రెడీ అధికారం ఇచ్చిండు నీకు ఆల్రెడీ ఆ శక్తినిచ్చిండు అంటే పరశురాత్మనిచ్చిండు పుట్టినందుకు నీకు అధికారాన్ని ఉంది నూతనంగా జన్మాలు పొందినందుకు నీకు అధికారం ఉంది ఆయన రక్తం కడగబడ్డావు కాబట్టి నీకు అధికారం ఉంది అదే రీతిగా పరిశుధాత్మ కొరకు కనిపెట్టుకుని కాబట్టి నీ దగ్గర శక్తి ఉంది శక్తి అధికారం ఉన్నప్పుడు ఏ చీకటి శక్తులు నేను ఏం చేయలేవు భయపెడతాయి కానీ ఈ సత్యం తెలిసినప్పుడు అవి నీ దగ్గరకి రాని రావట్టు అవి ప్రయత్నిస్తాయి నేను అటాక్ చేయడానికి కానీ వీళ్ళ దగ్గర రెండూ నేను కానీ పరిగెత్తిపోతే వాళ్ళ దగ్గరికి రావాలి పోయి ఇంకొక దయాన్ని చెప్తాయి అది ట్రై చేస్తుంది అది కూడా భయపడి పరిగెత్తిపోతుంది ఇంకో పవర్ఫుల్ దయ్యాన్ని చెప్తాయి అది కూడా వచ్చి పరిగెత్తిపోతుంది అట్లా అన్ని పరిగెత్తిపోతాయి అన్నట్టు వాళ్ళ దగ్గరికి ఎప్పటికీ రావాలి తెలియనియ రావాలి నీ దగ్గరికి నీ గురించి తెలియదు కానీ ఇక్కడ ఈ దయ్యం చూస్తున్నాను శ్రేమయ్య కుమార్ల మీద పడి రక్కేసిన దయ్యం దానికి తెలుసు వీళ్ళ దగ్గర చేసుకుని నేను అనేది ఏంటంటే నువ్వు దేవుని సేవించిన దయ్యము నీ మీద అధికారం పొందుకున్నట్టే యేసు క్రీస్తుని సొంత రక్షకంగా స్వీకరించకపోతే నీ మాట అవి వినవు ఫలాని వ్యక్తి తెలుసు పలాన్ ఏసులో తెలుసు పౌలు తెలుసు మీరెవరు అంటారు అది ధైర్యాలు కూడా పౌలుగుని కాబట్టి దానికి ఒక రకమైన ఏమంటాం దాన్ని అదొక జీవి రోగం అనేది ఒక జీవి కాబట్టి నువ్వు మాట్లాడితే అది వింటది అన్న విషయం మనం ఈరోజు నేర్చుకుంటున్నావు అవి విడిచిపెట్టి పోవాలంటే ఆ విడిచిపెట్టి పోవాలని నీకు అధికారం లేదు ఈ శరణంలో నీకు అధికారం లేదు ఏసుకృష్ణ ప్రకటించిన ఆయన వెలుగు ఎన్ని శరణ వచ్చింది ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్న వీలు చీకటి శక్తివి విడిచిపెట్టి వెళ్ళిపో అన్నప్పుడు అది ఖచ్చితంగా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కాబట్టి ఎట్లా అనేది మనం చూస్తున్నాము మా తేసు వార్త ఎనిమిదో అధ్యయనం పద్నాలుగో వచ్చి తర్వాత ఏసు పేతురింట్లో ప్రవేశించి జ్వరంతో పడిన అతని అతన్ని చూచి ఆమె చేయటగా జ్వరము ఆమె విడిచాను కాబట్టి ఆయననే వెలుగు ఈ శ్లోకానికి సృష్టికి సృష్టికర్త కాబట్టి ఆయన జస్ట్ ఆయన్ని చేయి పట్టుకున్నాడు అంతే కొన్నిసార్లు మనకు ఈ సత్యం మనలో ప్రభు మనం చేయి పెట్టినప్పుడు జ్వరం విడిచిపెట్టి వెళ్లాల్సిందే జ్ఞాపకం చేసుకుంటావు అన్నట్టు జీవితంలో ప్రభా నువ్వు స్త్రీ పేతులు యొక్క అత్త చేయబట్టుకుంటే ఆ జ్వరాన్ని విడిచిపెట్టివా ఈరోజు ఏమి చే ఈమె జ్వరాన్ని విడిచిపెట్టుకోవా ఈ బిడ్డల జ్వరాన్ని విడిచిపెట్టుకోవా అని నువ్వు హృదయంలో అనుకుని దాన్ని గద్దిస్తున్నావు గద్దించినప్పుడు అది ఆ జ్వరం ఆ వ్యక్తిని విడిచిపెట్టుకెళ్ళిపోతుంది అని మనం చూస్తాము వ్యూహంసు అధ్యాయంలో కూడా మనం చూసినాం గతంలో నాలుగవ వచనం వ్యూహన్సు వార్త పద్నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో ముఖ్యం ఏంటంటే ఇది సాధ్యమా మనం చేయగలమా ఈ రీతిగా అంటే పద ఆయనే చెప్తుంది ఎస్ ప్రభు పదవచంలో తండ్రి ఎందు నేను నా ఎందు ఉన్నామని నీవు నమ్ముట లేదా ఆశ్చర్యం ఏంటంటే తండ్రి కుమారుడు ఒక్కటే తండ్రి నా ఉన్నాడు ఆయన ఆత్మ నాయందు తండ్రి ఎందు తండ్రి ఉన్నామని నేను తండ్రి ఎందు నేను నా ఎందు తండ్రి నాము అంటే ఇద్దరు కలిసి ఉంటున్నారట నేను మీతో చెప్పిన మాటలు నా ఎంత నేనే చెప్పలేదు తండ్రి నా తన క్రియలు చేయుచున్నాడు తండ్రి ఎందు నా ఎందు తండ్రి ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమే నన్ను నమ్ముడి పరిణవచనంలో నేను తండ్రి యొక్కకు వెళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసం నుంచి వాడును చేయును ఇది వాగ్దానం పరిణవచనం ఇది వాగ్దానం మనం రాసుకొని ధ్యానిస్తా ఉండాలా నేను తండ్రి ఎద్దకు వెళుచున్నాను కనుక నేను చేయి క్రియలు నా అందు విశ్వాసం చేయి ఎందుకంటే నేను తండ్రి ఎద్దకు వెళ్ళానంటే ఈ లోకంలో ఉండను క్షణాన్ని విడిచిపెట్టు నేను నేను మహిమ శరీరం పొందుకున్నాను అక్కడ ఉంటాయి ఈ లోకంలో ప్రకృతి సహజంగానే శరాలే ఉంటాయి రక్తము మాంసము ఎంపికలు కాబట్టి తండ్రి ఏదో ఒక చిన్న కనుక నేను చేయ క్రియలు నేను అంత విశ్వాసం నుంచి వాళ్ళని చేయను ఇప్పుడు మనము ఆయన ప్రతినిధుల్లాగే లోకంలో ఉన్నాం కాబట్టి మనం కూడా చేయగలం వాటికంటే మరి గొప్ప వ్యూ అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినా మాకు హండ్రెడ్ ఇచ్చిన నిశ్చయంగా కాబట్టి చేయండి ప్రభు అని ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం కాబట్టి వాటికంటే గొప్ప నిశ్చయంగా మనం చేస్తామంట నిశ్చయంగా మీరు నమ్మాలంట నిజంగా చెప్తున్నా అయితే మీరు నా నామం దేనిని అడుగుదరూ తండ్రి కుమారుని అందుకని మహిమపరచకై దానిని చేతును అయితే తండ్రిని మహిమపరచ తండ్రిని మహిమపరచాలంటే నువ్వు అడిగిన ప్రతి ప్రార్థనాంశాన్ని ఆయన అమలు పరచాలా అప్పుడే తండ్రి మహిమపరచబడతాడంట అంటే ఈ లోకంలో మనము అద్భుత కార్యాల అనుభవంలోనికి పోవాలా అది తండ్రిని మహిమ పరుస్తుంది అన్న విషయాన్ని మన ప్రభు మనకి చూపిస్తా ఉన్నాడు కాబట్టి మనం ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే వీటన్నిటికీ మూలము అభిషేకం పరశుద్ధ అభిషేకం వచ్చినాకనే కృపావరలు కాబట్టి అన్నిటికి మూలము పరశుద్ధ అభిషేకం పాత నిబంధన కాలంలో ఉండి కొత్త కాలంలో ఉన్నట్టు చూస్తాం మనము ముఖ్యంగా ఈ అభిషేకానికి సంబంధించి చూస్తాం ఎక్కడ అంటే పాత నిబంధన సమయాల గ్రంథాలు చూస్తాం మనం సమీయులు సౌలిని అభిషేకించినట్లు దానికి ముందు న్యాయధిపతల కాలంలో కూడా మనం చూస్తాం ఈ అభిషేకాలకు సంబంధించిన విషయాలు సంసం మీద దేవుని అభిషేకం ఉండే దానివల్ల ఎంత శక్తివంతులు అదే రీతిగా రాజుల గ్రంథాలను మనం ఎన్నో స్థానం చూస్తాం ఒకసారి చూసినప్పుడు రాజు మొదటి మొదటి రాజుల గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయంలో పదిహేను వచ్చినట్టు పదిహేను వచ్చినట్టే అప్పుడు ఎహోవ అతనికి సెలవిచ్చినది ఏమనగా నీవు మర అరణ్య మార్గం ధమస్కలకు పోయి దానిలో సిరియా దేశం మీద అజాయలు నాకు పట్టాభిషేకం వచ్చి ఇవ్వు అని చెప్తున్నాడు ఏలియాతో ఏలియా చెప్తున్నాడు అభిషేకం ఎన్ని రకాల అభిషేకాలు ఉన్నాయంటే పట్టాభిషేకం అంటే రాజరికం రాచరికానికి అభిషేకం ఎవరు చేయాలా దేవుడు ప్రజల చేయాలా ఎవరు చేస్తున్నారు ఇక్కడ ఏలియా చేస్తున్నారు దేవుడు ఆజ్ఞాపిస్తాడు పుచ్చియా దేశం అని దేశం కదా ఆ దేశం మీద రాజును అభిషేకించమని చెప్తున్నాడు ప్రతి దేశం మీద రాజును ఎన్నుకునేవాడు మన ప్రభు అని ఈరోజు నేర్చుకుంటా మరోసారి ప్రతి దేశం మీద రాజుని మన ప్రభు అనుకుంటున్నాడు తర్వాత పదహార వర్షంలో ఇస్రాయేల్ వారి మీద నింషి కుమారి పట్టాభిషేకం చేయాలి అక్కడ హజల్ అభిషేకించమంటాడు సిరియా దేశం మీద ఇక్కడ నేను ఇస్రాల్ దేశం మీద ఎహుకు పట్టు అభిషేకం చేయమంటు తర్వాత మూడవ అభిషేకం చేయండి నీకు మారుగా ప్రవక్తయ్య ఎండుటకు నీకు మారుగా అంటే నీ స్థలంలో ఇంకొకరు పెట్టబోతుంది నేను నీకు మారుగా ప్రవక్తయ్య ఇండుటకు అభిల్ మేహోల్లా వాడైన కుమారుడైన ఎలిషాకు అయితే ఈ అభిషేకము ఎట్లా పనిచేస్తుంది అనేది కూడా ఇక్కడ ఉంది అభిషేకం కొరకు మనము ఒక వాక్యం ప్రకటించాలి దేవుని అభిషేక వరకు ప్రయాణించడం ఎదుర్కొంటే అభిషేకం లేకుండా నువ్వు ఏం చేయలేవు ఈ లోకంలో అభిషేకం లేకుంటే రాజు ఈ లోకంలో అభిషేకం లేకుంటే నీకు సేవకులు ఇక్కడ అక్కడ అజయల్ని చేసిండే ఇక్కడ యహుని చేస్తున్నాడు దాని అంటే రాజులను చేస్తున్నాడు దాని ప్రవక్తను కూడా అభిషేకిస్తున్నాడు ఇక్కడ కొత్త ప్రవక్త ఆ అభిషేకం ఉంటే ఏమైతుందో చెప్తున్నాడు కూడా దేవుడు పదిహేడు అవసరం అజైలి యొక్క కర్గములు తప్పించుకున్న వారిని యహు హతము చేయదు తర్వాత ఆశ్చర్యంగా యహు యొక్క కర్గములు తప్పించుకున్న వారిని ఎలీషా హతము చేయదు ఆశ్చర్యం కదా రాజులు ప్రవక్తలు వారి అభిషేకం ఎంత పవర్ఫుల్ తన మిడల్ని ఏ రీతిగా అభిషేకిస్తున్నాడు ఒక్కొక్క పని కొరకు ఒక్కొక్కరికి అభిషేకం ఉంటుంది నీ పనితనాన్ని బట్టి నీకు చెప్పగలము నీకు అభిషేకం ఉందా లేదా నువ్వు ఏ పని చేస్తున్నా ఈ లోకంలో ఇండ్లు కడుతున్నా లేక కుటుంబాలు కడుతున్నా లేక వ్యక్తిగతంగా కొందరి జీవితాలు కడుతున్నా ఏదో నువ్వు భవిష్యత్తును చూపిస్తున్నా దాన్ని బట్టి తెలుస్తుంది నీకు ఏ అభిషేకం ఉంది ఉంటారు ఇట్లా పోయి అట్లా పోయి పనులు చేసుకుని ఉంటారు వాడికి అభిషేకం ఉంది కొందరు పోతే ఏ పని కాదు అంటే వాడికి లేదు అభిషేకం ఆ ఏరియాలో ఇంకేదో ఏరియాలో వాడు తెలుసుకోవట్లేదు త్రిలోకంలో ఏ పని జనం కొరకు నీకు అభిషేకం ఉందో అది గ్రహించి దాంట్లోనే నువ్వు ఆయన భయపరచగలవు బాగా కానీ అభిషేకం ఉంది కాబట్టి నువ్వు భయపడడానికి వీల్లేదు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు మనల్ని ఖచ్చితంగా చేస్తూ ఉంటాడు ఎందుకంటే మనల్ని అభిషేకం కాబట్టి కానీ వాడు మనల్ని ముట్టలేడు ఎందుకంటే ఆ పని కొరకు దేవుడిని నేర్పరచుకుంటాడు ఎట్లా అభిషేకం ఇస్తారు వీళ్ళు నూనె వాడుతున్నారు కదా ఇప్పుడంతా నూనె రాస్తున్నారు అంటే పశుధాత్మ ద్వారానే అభిషేకం అనేది ఇక్కడ నువ్వు ఏలియా కావచ్చు ఏలిష కావచ్చు నువ్వు అజైలు కావచ్చు యహువి కావచ్చు ఎవడమైనా కావచ్చు పరిశుద్ధాత్మద్వాన్ని అభిషేకం నూనె రాయకుండా అభిషేకించలేదు సాములు సముయేలు కాబట్టి ఈ ముగ్గురు అభిషేకం పొందిన వాళ్ళే ఇక్కడ ఒక సత్యం ఒక ఆశ్చర్యం ఏంటంటే మనం ఎక్కడ చూస్తామంటే ఎలిషా విషయంకి వచ్చేటప్పటికి చూడండి ఒక ఏలియా ఆ చెట్టు నుండి పోయిన తర్వాత అతనికి పోయిన తర్వాత అతనికి షాపా తుక్కుమారి ఏలిసా కనబడి అతడు తను ముందర పన్నెండు అరకల ఎడ్ల చేతీ దున్నిచు పన్నెండవ అరక తాను త్రోలుచుండేను ఏలియా అతని చేరబోయి తను దుప్పటి అతని మీద వియగా అతడు ఎట్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి పరిగెత్తి నేను పోయిన తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి వెంబడి చెప్పి చెప్పి అతనికి అడుగగా అతడు రాము నా వల్ల లేదని చెప్పింది అందుకు అతనిని విడిచి వెళ్లి పాడి ఎట్లను తీసి వధించి వాటి మాంసం పొత్తి నోగల చేత వంట చేసి జల్లకు వడ్డించాడు వారు చేసిన తర్వాత అతను లేచి ఏలియా వెబ్బడి వెళ్ళి ఉపచారము చే ఇది అభికము ఎట్లా ఉంటది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అన్నట్టు అభిషేకము పడిందంటే దాన్ని తగినట్టు కూటనే ఉంటుంది జీవితాల తర్వాత మనకు తెలుసు ఏలియా ఇతన్ని విడిచిపెట్టకం ఏం జరిగిందనే ఏలియా కాలం అక్కడికి ముగించడం తర్వాత ఏలియాకి మాదిరి మారుగా ఏలిషాని ప్రవక్తలాగా ఎదుర్కోవడం అన్న మొదటి రాజుల రెండవ రాజుల కలిగారు రెండవ రాజుల పదమూడవ ఆయన కోరిక ఎట్లా ఉందంటే ఏలియా కనపడకపోవడం జరిగే సమయంలో నేను మీద ఉన్న అభిషేకంలో రెండు భాగంలో నాకు కావాలంటారు అంటే ఏలియాలో ఎంత పవర్ ఉందో అనేది మాకు ఎంత అభిషేకం ఉందో కూడా తెలియదు రెండు పాడులే ఏమంటున్నారు డబుల్ పోషన్ అంట ఇంగ్లీష్ లో రెండు పాడులు ఏమంట ఆయనలో ఉన్న దాంట్లో డబుల్ రెండు పాడు అంటే అభిషేకం అనేది ఎన్ని భాగాల రూపకం ఉంటుంది అనేది అతం అయితే మీ దగ్గర దాంట్లో రెండే పాడ్స్ నాకు రెండే భాగం లేమంట రెండు పాడులు అంటే కొందరికి మూడు నాలుగు పాడు ఇవ్వచ్చు దేవుడు అది దేవుని ఆలోచన అంటే మనము వీటిని గ్రహించాలా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం వీటిని గ్రహించాలా నాకు రెండు పాళ్ళు కావాలి మూడు పాళ్ళు కావాలని అడుగుండడం అది దైవికమైంది అనేది మనం నేర్చుకోవాలి అంటే దేవుడి పరిచయానికి ఎన్ని అడగడంలో తప్పలేదు అన్నట్టు అడగడంలో కాబట్టి ఆ రెండు పాళ్ల అభిషేకమున్న ఏలిషా చిత్తము ఏ రూపం చేస్తాం ఆయన తిరిగినప్పుడు ఆ తుట్టల పిల్లలంతా ఎలుగు పంటలైపోయి అడుగులు పరిగెత్తిపోయినట్టు మనం చూస్తాం దాని ప్రకృతికి విరుద్ధంగా భూమి ఆకర్షణ శక్తికి విరుద్ధంగా ఆ గొడ్డని నీళ్ళలో తిందా మనం చూస్తాం పాళ్ళు అభిషేకము అది అద్భుతాలు చేయగలిగింది అన్నట్టు మనం చూస్తాం అదే రీతిగా ఆ ఆయన చనిపోయిన కాలం తర్వాత ఆయన మృతి పొందిన ఇరవై వర్షం తర్వాత ఏలిషా మృతి పొందిగా భారత సమాధిలో ఉంచేది ఒక సంవత్సరం గడిచిన తర్వాత మొహబిల సైన్యం దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవం పాతి పెట్టుచు సైన్యములకు భయపడి ఆ శవం ఏలిషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆశవము వెలుసలినప్పుడు అది తిరిగి బ్రతి కాళ్ళు మొక్కి నిలిచాను ఇది బహు ఆశ్చర్య గత నీ అభిషేకం నేను ఎన్నిసార్లు కూడా ఇంతకుముందు గతాలు కూడా చెప్పినాను ఎంతో వారి అభిషేకము వారి తలాంతులని సమాధి తోటలోనే నాచేసుకున్నారు ఈ లోకాన్ని విడిచిపెట్టకము మనం అట్లుండొద్దని చెప్తాను అక్కడ మనం ఇంకొక స్టోరీ చూస్తున్నాం తెలిసా చనిపోయినది కూడా ఆయన ఎముకలలో కూడా అంత పవర్ ఉంది అభిషేకం అంతా ఉంటుంది అన్నట్టు అభిషేకం శరీరంలో ఉంటుంది ఎముకలలో ఉంటుంది బట్టలలో ఉంటుంది అటు అనెంత జాగ్రత్తగా పరిశుభ్రంగా జీవించిన దేవులు కొడుకలేదు చనిపోయిన వాడు లేచి నిలబడినట్ల వాళ్ళు కోపి నిలిచిండ అది ఎంత ఆశ్చర్యం కదా భయపడిపోవడం మనుషులు అది రెండో రాజుల గ్రంథంలో ఉందన్న రెండో రాజుల గ్రంథం అదే అన్న ఇందాక రెండు పాళ్ళు ఆత్మ అని చెప్పి కదన్న అది అది రెండో రాజుల గ్రంథం రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఉందన్న ఆ వాక్యము రెండు భాగాలు అడిగినాయి రెండు భాగాలు అని అడుగుతున్నారు నీ మీద కలిగిన ఆత్మ ఆయన ఎందుకు కానిపించింది అంటే అది నేను హ్యాండిల్ చేయగలనా లేదా పవర్ ఈరోజు క్రైస్తవులలో కూడా అది సమస్య అమ్మో నాకు ఆ పవర్ ఇస్తే హ్యాండిల్ చేయగలనా లేదన్నా కాదు చాలా పవర్ వచ్చింది కదా తెలియ ఆయన రెండు భాగం వచ్చింది కాబట్టి ఇరవై ఇరవై ఒకటో వర్షంలో పదమూడవ ఇరవై చదవాలమ్మ రెండవ రెండో సమయాలు ఏడవ అధ్యాయం రెండవ సమయాల గ్రంథం ఏడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చూస్తుంది నీ దినములు సంపూర్ణములు అందునప్పుడు నీవు నితలతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భు నుండి వచ్చిన నీ సంతతిని తెచ్చించి అతనికి స్థిరపరచడం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ లోకం మరణించాల్సిందే ఎందుకు దేవుడే మాట్లాడుతుండ్రో అవి సంపూర్ణం ప్రతి ఒక టైం పెట్టిండి ఒక డేట్ పెట్టిండు ఆ దినములు సంపూర్తి మరణిస్తావు ఈ లోకాన్ని విడిచిపెట్టావు దాని తర్వాత నీకు వేరే పనుల పగించబడి చాలా మంది తెలియదు కలిస్తాం లేదు ఒక్కసారి శరాన్ని విడిచిపెట్టినాక ఇంకా ఏం పని పాట ఉండదు అనుకుంటుంది పనే కాదు మస్తు పనులుంటాయి చాలా పనులుంటాయి ఈసారి నేను చూపించిన వాక్యాల రకరకాల పనులుంటాయి అంటే ఈ లోకంలో శరణంలో ఉన్నంత వరకు ఎంతగా తీవ్రంగా మనము ఆయన పని కొరకు కొనసాగ వెళ్తామో దానికి తగినట్లు ఈ శరీరాన్ని విడిచిపెట్టినాక ఆ యొక్క పరలోకంలో అనేకమైన పనులు మనకు అభివృద్ధి పడుతూ ఉంటాయి అక్కడి నుంచి మనం కొన్నిసార్లు ఇక్కడ రావాల్సి వస్తుంది ఆత్మలో వచ్చి కొన్ని మనం క్షీరంలోకి రావాలి కాబట్టి మనకి హక్కు ఉంది వచ్చేది పోవడానికి కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ముగించేస్తాను నెక్స్ట్ కష్టం ఉన్నప్పుడు వరం అద్భుతం చేస్తాం కృపణ్ పరిశుద్ధుల తండ్రి మీ కోరాలైన స్తోత్రాలుసయ్యా ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి మాకు సురక్షితంగా మాకు సాయకులు మీకు ఎంతో వనం ఈ యొక్క కాలంలో ప్రభు స్వసత వరములు అనేకమైన ఉన్నవి మీరు మరిస్తానారు ప్రభా అది మా శరీలలో మా బట్టలలో అవి ఉన్నాయి ప్రభా అది మీరు అక్కడ ఆమోదిచ్చారు కావులు వస్త్రాలను ముట్టినప్పుడు మనుషులు స్వస్థత పొందారు ప్రభావ మిమ్మల్ని ముట్టినప్పుడు సమరస్థి అనేక మంది ఆ రోజు స్వస్థత చూసిన ప్రభా వాక్యం అది ఈ రోజు కూడా నెరవేరుతుంది ఈ అది పలానా సంఘాలలో ఖర్చు ఎక్కువ అందులో తప్పు లేదని గ్రహిస్తున్నాం ప్రభావ కానీ దాన్ని స్వార్థ కొరకు వాడుకోవడం తప్పని చూడగలుగుతున్నాం మేము నిస్వార్థంగా వాడుతున్నాం అది మీరే ఆమోదించి నడిపించమంతిస్తున్నాం విశేషమైన అద్భుతాలు చేసే వరాలు మాకు అనుగ్రహించమంతా ప్రార్థిస్తున్నాం మనుషులను మీకు ఎంతగా నడిపించేలా వాళ్ళు భయపడేవుడు గొప్ప దేవుడు అటువంటి భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని ఏ సుకరిస్తున్నామం నాకు ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వోనతుడ సర్వశక్తి సంపన్నుడానికి వాణాలు ఇస్త గొప్ప దేవ వాకిందర ప్రభావ మీరు మాట్లాడినైనా ఎన్నో విషయాల ప్రభావ మీరు మాకు గొప్ప దేవ తండ్రి మీరు చేసిన అద్భుత కార్యాల ప్రభా మిమ్మల్ని మీ అందు విశ్వాసం ఉంచేవారు చేయను వాటికంటే ఎక్కువ చేయను మీరు అన్నారు నా దేవ ఇస్తయ్య గొప్ప కృపను మీరు మాకు గొప్ప దేవ మీ బిడల ప్రభా ఆ కూడా ప్రభా చేసినారనైనా అన్నో అద్భుతాలు చేసినారైనా అద్భుతాలు చేసే వారాలు మీరు మాకు అనుగ్రహించి మన ప్రాదిష్టమైన గొప్ప దేవ ఏసుక్రీస్తున్నామ మైమ కొరకు ప్రభావటన్నిటి మేము వాడాలా ప్రభావ మేము ఎక్కడ అడుగుపెట్టినా కానీ ప్రభా ఆ స్థలాల్లో ప్రభావ ఏసుక్రీస్తున్నామం మైమపరచబడాలా ఘనపరచబడాలా ఆ నామం అంటే మనుషులు భయపడాలా ఎందుకంటే ప్రభా ఆ కాలంలో భయపడినరు అనేకులు ఇలా దేవుడు గొప్ప దేవుడిని సాక్షించినారు అనేకులు విశ్వాసం ఇచ్చినారు ప్రభా మీరే నిజమైన దేవుడని ప్రవ్వా అలాంటి అద్భుత కార్యాలు మేము చెయ్యాల ప్రవ్వా నేను ఆ రీతి మమ్మల్ని నడిపించమని ప్రార్థమైనా మీకు నూతనమైన పరిశుద్ధాత్మ అభిషేకవంతమైన ప్రతి దినం మేము నింపబడాల నా దేవాన్ని అందియ్యా ఎన్నో విషయాలు ఏదైనా మీరు స్వస్థత వరాల గురించి ప్రవ స్వస్థత వరాలు మీరు మాకు అనుగ్రహించండి ప్రవ్వా అద్భుతాలు జరగాల మేము ఎక్కడ అడుగు పెడితేనైనా సూచక్రియలు కార్యాలు జరగాల ప్రవ అలాంటి గొప్ప కార్యాలు మీరు మా జీవితంలో జరిగించండి మా అందరి సేవా జీవితంలో నడిపించమని ప్రధిష్టమైన గొప్ప దేవానికి ఎంతో వర్ణాలు కృపావరాలు గురించి ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారైనా వాటి అన్నింటి మేము జాగ్రత్తగా ప్రవా మేము భద్రపరచుకొని ఆ వరాలు మేము ప్రాక్టీస్ చేయాలా ప్రవా అనేక జీవితాలలో ప్రవా రోగం కూడా ఒక ఆత్మ అన్ని మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నైనా అవి వింటాయి ప్రవా వెళ్ళిపోతాయి ప్రవా అనే విషయాలు మీరు మాకు ఈరోజు మాకు బయలుపరిచినైనా గొప్ప దేవానికి ఎంతో అందాలు ఈ వాక్యాలు మా హృదయాలు మేము మా హృదయం భద్రపరచుకుంటున్నాం అయినా ఈ వాక్యం ప్రాక్టీస్ చేయాలి ఈ రోజు నుంచి ప్రవా ప్రతి రోగంతో మేము మాట్లాడాలా ప్రవా నైనా విడిచిపెట్టి వెళ్ళిపోతే ప్రవా ఆయన ఎందుకంటే ప్రవా పౌలు చేతి ఆ బట్టలు తాగితేనే స్వస్థత పొందిండడు ప్రభావ అనేకుల రోగులనైనా ఆ రీతిగా ప్రవ అత మీ వస్త్రం చేతి ముట్టినారు ప్రభావ కాబట్టి పావులు అది గ్రహించగలనాడు ప్రవ కాబట్టి పౌలు వస్త్రాలు ముట్టినా కానీ ప్రభా స్వస్థత జరిగింది కాబట్టి ఏసుక్రీస్తనామలోనే అవి జరుగుతాయి ప్రభావా అనేకులు ఎంత చేసినా కానీ ప్రభా అభిషేకం లేకుండా ఎంత చేసినా కానీ అవి అవి కావు ప్రభా పైగా ప్రభా దయ్యాలు వచ్చి మనుషులు పడతాయి ప్రవా ఆకా పతా యాజకులు కుమారులు కూడా అట్లే చేసినారు ప్రభా కాబట్టి అవి లొంగలే ప్రవా అవి వెళ్ళిపోలేదు ప్రభావ పైగా వాళ్ళని గాయపరిచినాయి ప్రవ కానీ పౌలకి గుర్తెరిగినాయి ప్రవ మిమ్మల్ని గుర్తెరిగినాయి ప్రవ ఎస్తా నా తండ్రి నీకు ఎంతో ఆ రీతిగా ప్రభా నీ నామాన్ని మయమపచ్చాల ప్రభా నీ నామం ధరించుకున్న వాళ్ళు మేము ప్రవా ఆ నామం ప్రవ మహమచ్చబడాలి అనేక చోట్ల ఏసుక్రీస్తు నామం ఆ రీతిగా ప్రభావ మేము వెలుగెత్తి చెప్పాలా ఏసుక్రీస్తు నామని ఉన్నత స్థితికి మేము లేవనెత్తాల ప్రవా అనేకులు విశ్వాసం నుంచి మీ చెంతకు రావాలి అద్భుతాలు విశేషమైన అద్భుతాలు జరగాల ప్రభావ మా సేవ జీవితం ఆ రీతి బలపచ్చి అద్భుతాలు చేసే వరాన్ని ప్రభా స్వస్థత వరాలు మాకు అనుగ్రహించి నడిపించి ప్రతి చోట మీ కొరకు సాక్షిని పెట్టుకోండి నీ నామను మయంపరిచేపెట్టలేక మమ్మల్ని తయారు చేయమని ప్రారంమైన ఇంకా ప్రవా ఈ ఆరాధనలు ఎంత మందికి రాలేదా పిల్లలు కూడా మీరు ఆశ్రవదించండి బలపరచండి ప్రవా సమయం తీసుకుని మీ సందులో గడపలాగా ఈ వాక్యాలను ధ్యానించి వాళ్ళ జీవితంలో వాళ్ళ సేవనకు ముందు కొనసాగించుకోలేగన వాళ్ళకి వచ్చిన కృపావరాలు వాళ్ళు గ్రహించి వాటిని అర్థం చేసుకుని వాటిని ప్రాక్టీస్ చేయలేగనా ఆ పిల్లలకు ప్రేరేపించి నడిపించమని ప్రధిష్టమైన మీరు అక్కడ తొరగుందనైనా మేము సిద్ధపడాల అలాంటి సేవ జీతంలో మనం నడిపించి ప్రతి చోట శాస్త్ర పెట్టుకున్న చంద్రశేఖర ప్రభావం కూడా మీరు ముట్టని ప్రభావ మంచి ఆరి ఇచ్చండి ఎన్నో విషయాల ప్రవాహ ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకంటే నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా నీకు కృతజ్ఞతలు అర్పించుకున్న ఈ వాక్యాల మేము ప్రవాణతాన్ని మీరు తొలిగిపోకుండా ప్రవా చివరి వరకు ప్రాంతం వరకు ప్రభావా ఈ సత్యాన్ని ప్ర మనుషులకు ఎలుగెత్తి ప్రకటించాలా ఆ రీతి మమ్మల్ని నడిపించండి మేము ఎక్కడ అడుగు వెలుగు ప్రవా దయ్యాలు కూడా వనికి పారిపోవాలా ప్రవా అంటే అభిషేకం మీరు మాకు ఇచ్చిన మేము సంపూర్ణం నమ్ముతున్నాం ప్రవా వాటిని ప్రాక్టీస్ చేయాలా మీ మైమ్ కొరకే వాటి మేము వాడాలా ప్రవా ఎక్కడ కూడా స్వార్థం కొరకు మేము వాడద్దు ప్రవా నైనా ఆ రీతి నడిపించి ఈ నామాన్ని మైమి తెచ్చుకోండి మీరు ఆ కు సిద్ధపరచుకొని అయినా ఈ దీనివంతా మీరు మాకు సహాయకులు నడిపించి సురక్షిత మా చేర్చి ప్రతి పని మీద మా ఘన విజయం అనుకుని నామానికి మేము తెచ్చుకోమని త్వరలో నా అన్న పరిశుద్ధ నామంలో ప్రార్థించినాము తండ్రి ఆమెన్ మన ప్రభుత్వ యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికి సదా కలం తొడను గాక ఆమెన్